కీర్తన నూట యాభై నాలుగు అతిశయ మగు సౌఖ్యమనుభవింపు మన్న హితవు చేందరు కడలేని విజ్ఞాన గతికి తోడుగారు ఎడపుల వారలే ఎందరు మోక్ష సహాయుల వరులేరు ఇడుమపాట్ల వారేందరు స్థిరమైన పుణ్యము వారు లేరు ఎరవుల వారే ఎందరూ తిరువెంకటాచలాధిపుని మీది చిత్త ఇరవూసేయకపోయి ఎందరూ